చెప్పగలుగుతారా మీరు యు కెన్నాట్ ఎందుకంటే ఈ పార్టీ ఈ పార్టీ ఫ్రెండ్ అనుకునే లోపల శత్రువులు అయిపోతారు శత్రువులు అనుకుని లోపల మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతారు మళ్ళీ ఫ్రండ్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంది తెలుగుదేశం వాళ్ళిద్దరూ ఫ్రెండ్సా ఎనిమిది స యున్ ఎవర్ సే దాట్ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఫ్రెండ్సా ఎనిమిది స యున్ సే దాట్ టీఆర్ఎస్ బీజేపీ పోనీ టీఆర్ఎస్ బీజేపీ ఫ్రెండ్స్ అవ్వచ్చు కదా వాళ్ళకేమిటి సమస్య వాళ్ళు దే ఆర్ నెవర్ ఫ్రెండ్స్ ఐట యు కెనాట్ సే ఎందుకంటే ఆ ఈక్వేషన్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి ఇలా ఇలాగ సింపుల్గా ఉండదు ఆ ఈక్వేషన్ చాలా వంకర టెంకర కాంప్లెక్స్గా ఉంటాయి మన మనస్సులో ఇమోషన్స్ కూడా అలాగే ఉంటాయి ఇన్నర్ ఇమోషనల్ స్ట్రక్చరు ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ మీ ఇమోషనల్ స్ట్రక్చర్ని మీరు పరిశీలిస్తే మీకే మతిపోతుంది ఏమిటో అదిక్కుమాలింది ఇన్ని ఈ ఇమోషన్స్ ఇలా ఉన్నాయేటని మీకే మతిపోతుంది ప్రేమో తెలియదు ద్వేషమో తెలియదు ఓ క్షణం ప్రేమ మరో క్షణం ద్వేషం రిలేషన్ కొడుకు తండ్రి సోదరుడు సోదరి ఓసారి ప్రేమించేసుకుంటారు ఇంకోసారి తిట్టేసుకుంటారు అబ్బబ్బాబ్బా అబ్బబ్బా ఎంత కాంప్లెక్స్ ఇమోషనల్ స్ట్రక్చర్ ఉంటుంది అది అది ఆత్మజ్ఞానానికి దారి కాదది అది ఇన్నర్ సింప్లిసిటీ ఉండాలి వెరీ సింపుల్ ఏమన్నాయి అంత సింపుల్ అయ్యా దయచేయండి నువ్వు నాకు వద్ద పూన్లండి వెళ్ళిరండి అంతే అయిపోయింది దట్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ the story ది స్టోరీ అండ్స్ డోంట్ టాక్ మచ్ జస్ట్ రెస్పాండ్ ఇన్ ఏ మోస్ట్ అప్రాప్రియేట్ అండ్ లవింగ్ వే ప్రేమగా రెస్పాన్స్ ఇవ్వడం అవతలవాడు అయా మీకు దండం పెడతానా పెట్టండి ప్రేమగా రెస్పాన్స్ నీకేంటి అయా నీ దండ పూన్ రండి అవి వెళ్ళిరండి ఈ పండు తీసుకుని వెళ్ళిరండి అక్కడితో అయిపోయింది దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ అంత సింప్లిసిటీ ఇన్నర్ సింప్లిసిటీ అవుటర్ సింప్లిసిటీ సరిపడదండి కొంతమంది అవుటర్ చాలా సింపుల్గా ఉంటారు ఇన్నర్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్గా ఉంటారు అహంకారం ఉంటుంది నన్ను అవమానం చేశాడు మానవమానాలు సుఖదుఖాలు ఇలాంటి చాలా కాంప్లెక్ కాబట్టి ఎక్స్ట్రీమ్లీ సింపుల్ ఇన్నర్ సింప్లిసిటీ ఇన్నర్ సింప్లిసిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అవుటర్ సింప్లిసిటీ అవుటర్లో ఎంతో కొద్దో గొప్ప సింప్లిసిటీ ఉంటే సరిపడుతుంది ఇన్నర్ కంప్లీట్గా సింపుల్ ఉండాలి అంటే అర్థం ఏమిటి ఆ మనస్సులో చలనము ఆల్మోస్ట్ మినిమల్ ఉండాలి చాలా సాత్వికంగా ఉండాలి రాజసంగా ఉండకూడదు చాలా సాత్వికంగా సో చాలా అమాయకంగా ఇన్నోసెంట్ బట్ నాట్ ఇగ్నరెన్స్ ఇన్నోసెంట్ హైలీ ఇన్ఫార్మ్డ్ హైలీ వెర్సటైల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ఫార్మ్డ్ బట్ చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్ అటువంటి మనస్సు మాత్రమే విలీనమయ్యి ఆత్మస్వరూపంలో చేరిపోగలు అంచేత దీంట్లో కష్టమేముంది కాంప్లెక్స్ ఇమోషన్స్ కష్టమా సింప్లెస్ట్ మైండ్ ఉండడం కష్టమా కానీ మనకి మనం ఎడిక్ట్ అయి ఉంటాం సిగరెట్ తాగడం తేలిక మానేయడం తేలిక మానేయడమే తేలిక ఎందుకంటే ఇటు సిగరెట్ తా నేను సిగరెట్ తాగుతాడు తాగితే దగ్గు వచ్చేస్తుంది లోపల కష్టపడిపోయి దగ్గేస్తాడు ఆ ద అయ్యయో కష్టపడిపోతాడు ఒక ఐదు నిమిషాలు సిగరెట్ తాగా అది అరగంట సేపు దగ్గుతో కష్టపడతాడు నానా హింస పడతాడు మళ్ళీ సిగరెట్లో తాగుతాడు ఈ హింసంతా పడితో దాన్ని తాగుతాడు ఏ మానేయమంటే మానగం ఎందుకంటే ఎడిక్షన్ అంటే అలాగే ఉంటుంది వ్యసనం ఎడిక్షన్ అలాగే అలాగే ఉంటుంది అదేవిధంగా మనకు కూడా సంసారం ఒక ఎడిక్షన్గా తయారవుతుంది ఆ సంసారం ప్రతి అడుగులోనూ దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటుంది మనం దాని వెనకాల పడుతూనే ఉంటాం దాని పేరే సంసారం కాబట్టి సంసారాన్ని విడిచిపెట్టేసి సింపుల్గా ఉండడం చాలా తేలిక కానీ ఏది తేలికో దానిని చెయ్యలేని దుస్థితిలో మనం చేరుకుని ఉంటాం ఇప్పుడు నువ్వు తిరుపతి ఈ బస్సు ఈ ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్లో వెళ్ళి నువ్వు ఆరు గంటల క్యూలో నిలబడి దేవుడు దర్శనం చేసినారా అంటే వీడు చేసి వస్తున్నావు ఒక్క ఐదు నిమిషాలు నిస్సంకల్పంగా మా కూర్చుని ధ్యానం చేయరా అంటే వీడు చేయలేడు మనిషి అలా తయారయ్యాడు ఎడిక్షన్ కాబట్టి ఆ ఎడిక్షన్నని వదులుకుని ఒక దృఢ నిశ్చయంతో తత్వాన్ని స్పష్టంగా తెలుసుకుని సో నిశ్శబ్దంగా ఉండటము ఆ విధంగా ఆత్మ జ్ఞానము జ్ఞేయ అభిన్నము ఆ ఎరుకయే ఆత్మ ఆత్మ నిస్వరూపము అది నువ్వు దేవుడు దేవుడు దేవుడని కొలుస్తున్నావే సత్యనారాయణ స్వామి అంటాడు ఓసారి వెంకటేశ్వర స్వామి ఒకసారి శివుడు ఇంకోసారి శని ఇంకోసారి రాహు అంటాడు ఓసారి విష్ణు అంటాడు మరోసారి సరస్వతి నువ్వు ఎన్ని పేర్లు పెట్టేవో అవన్నీ కూడా ఆ ఎన్నర్ అవేర్నెస్ తప్ప మరి ఏది కాదు ఆ సర్వము ఇన్నర్ అవేర్నెస్ సర్వం జ్ఞేయాభిన్నం ప్రత్యక్షతే వాళ్ళు నన్ను సత్సంగం ఒకటైంది ఆ సత్సంగంలో ఒక విచిత్రమైన ప్రశ్న అడిగారు ఎవడో మహాత్ములు వచ్చారు వాళ్ళు రా ఆయన రాకముందు సత్సంగం ప్రారంభం ఎందుకంటే నేను టైంకి వెళ్ళాను వాళ్ళు అన్న టైంకి దాంతో వారు వచ్చే లోపల ఆ సత్సంగంలో ప్రశ్న ఏమిటంటే స్వామిజీ ఆ లలితా సహస్రనామాల్ని బాగా పారాయణించేస్తూ లలితాదేవిని ఉపాసన చేసి వాడి ఎందు ఆ ఉపాసకుని ఎందు ఉపాసము స్త్రీ కొన్ని స్త్రీ లక్షణాలు ఏమైనా వస్తాయా అని అడిగారు ప్రశ్న నిజంగా నేను మీకు చెప్తున్నా చాలా సిన్సియర్గా అడిగారు పాపం భక్తులు నా దగ్గర కొంత వేదాంతం విన్నవాళ్ళు లేకపోతే అలాంటి ప్రశ్న అడగరు అసలు నన్ను నాకు భోజనమే పెట్టరు ఎంతో కొంత వేదాంతం వింటే కానీ మొన్ను పిలిచి భోజనం పెట్టాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు పురాణ కాలక్షేపంగా ఉంటారు కానీ అలా అడిగారు చిరకాల నుంచి వింటున్నారు కొంత వేదాంతం సో అడిగారు నేను అన్నాను ఆ ప్రశ్న ఎందుకు అడిగాను మీరు వాట్ ఈజ్ ది బేసిస్ ఫర్ దిస్ క్వశ్చన్ అని అంటే అంటే అలా కాదండి అలాంటి లలితోపాసన చేసినట్లయితే కొంచెం చీర కట్టుకోవడము పురుషుడై ఉండే తర్వాత మాట కూడా కొంత ఆడ ఆడంగి మాట లేకపోతే ఆడవాళ్ల మాట రావటము తర్వాత నడక కూడా కొంచెం ఇలా ఆడమ్మాయిలాగ నడవడము వస్తుందని మాకు తెలిసిందంటే అందుకోసం మేము అడుగుతున్నాం ఇంకా అంటే చూడండి మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు ఎందుకంటే నాకు తెలుసున్నదిలో లలిత అంటే శక్తి పరబ్రహ్మ యొక్క మాయాశక్తి పరబ్రహ్మ ఎందు కానీ పరబ్రహ్మ యొక్క మాయాశక్తి ఎందు కానీ స్త్రీ పురుష విభాగం ఉండదు ఎందుకంటే మాకు తెలుసున్నంతలో మాయాశక్తి నుంచి మహత్తత్వం పుడుతుంది అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ పుడుతుంది ఆ మహత్తత్వం నుంచి అహంకారం పుడుతుంది సాత్విక అహంకారం రాజసాహంకారం తామసాహంకారం అని ఈ తామసాహంకారం నుంచి పంచ సూక్ష్మభూతాలు పుడతాయి పంచ సూక్ష్మభూతాల నుంచి పంచస్థూలభూతాలు పుడతాయి పంచస్థూలభూతాల నుంచి ఒక దేహం నిర్మాణం అవుతుంది ఆ దేహం అయితే పురుషుడవుతుంది లేకపోతే స్త్రీ అవుతుంది లేకపోతే నపుంసకం అవుతుంది అక్కడ స్త్రీ పురుష విభాగం ఏడిచింది నువ్వు ఎక్కడ అడుగుతున్నావు మాయాశక్తి ఎందు లేదు మహత్తత్వం అహంకారం పంచ సూక్ష్మభూతములు పంచస్థూలభూతములు పృథివీ ఎందు స్త్రీ పురుష విభాగమే ఉండదు అగ్ని స్త్రీ పురుష విభాగమే ఉండదు ఇన్ని తత్వములు ఈ కారణతత్వములు వేటిలోనూ ఉండదు స్త్రీ పురుష విభాగం నువ్వు ఏం ఏం ప్రశ్న అడుగుతున్నారు మీరు వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఆల్ ఇమాజినేషన్ ఇట్ ఇస్ ఆల్ ఫెర్టైల్ ఇమాజినేషన్ మానసిక కల్పన తప్ప అజ్ఞానము చేత చేయబడిన కల్ దీన్ని ఎంత గట్టిగా ఖండించాలో నేను అంత గట్టిగా ఖండిస్తాను నా స్వభావం అది ఎందుకని నాకు ప్రేమ వాడు ఎదరవాడు ప్రశ్న అడిగాడు అంటే వాడి శుభ్రంగా క్షాళన చేసి పారేయాలి సబ్బు పెట్టి కడిగి పెట్టి వదిలిపెట్టాలి మనస్సు ఓపెన్ అప్ అయిపోవాలి ఓపెన్ అయిపోతే వాడి తత్వాన్ని వాడు తెలుసుకుంటాడు మనస్సు మూసుకుపోయి ఉండకూడదు ఇంకో ఇలాంటి మూసుకుపోయి ఉన్న ఇలాంటి ప్రశ్న అడిగేటంటే మరి ఆ సంస్కారాన్ని తీసి అవతల పారేయాలి నానా ఇది చాలా తప్పయా దీంట్లో ఏమీ సారణం లేదు ఈ స్త్రీ పురుష వివక్ష నువ్వు పెట్టుకోకు అది దేహానికి సంబంధించింది నువ్వేమో శక్తి లలిత అంటే పరబ్రహ్మ యొక్క మాయాశక్తి స్వభావ శ్రీరామకృష్ణ వారు అద్భుతంగా చెప్పారు పరబ్రహ్మ యొక్క స్వభావం శక్తి స్వభావం అంటే ఏమిటి స్వా భావా ఆ రూపంగా ఉండుట పరబ్రహ్మయే శక్తి రూపంగా ఉండుట అని అర్థం అక్కడ లింగభేదం ఏమీ ఉండదు కాబట్టి ఇటువంటి కాంప్లెక్సిటీస్ రిలిజియస్ కాంప్లెక్సిటీ ఇటువంటి ఇమోషన్స్ కూడా మిస్లీడింగ్గా ఉంటాయి లౌకికమైన ఇమోషన్స్ మిస్లీడింగ్గా ఉంటాయి ఇటువంటి విశ్వాసాలు కూడా మిస్లీడింగ్గా ఉంటాయి స్వామి వివేకానంద మాట్లాడు చూడు ఏదైనా ఒక విశ్వాసం సత్యానికి విరుద్ధంగా ఉంటే ఆ విశ్వాసాన్ని పక్కన పారేసేటువంటి ధైర్యం నీకుందా అప్పుడే నీకు సత్యాన్ని సత్య జ్ఞానం కలుగుతుంది లేదంటే సత్య జ్ఞానం కలగదు కాబట్టి అత్యంత సరళమైన విధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవచ్చును ఇది మొదటి హాఫ్ అది అకల్పకమజం జ్ఞానం జ్ఞేయాభిన్నం ప్రతక్షతే ఆ తర్వాత బ్రహ్మ నిత్యం అజే నాజం విబుద్ధ్యతే సో బ్రహ్మజ్ఞేయం అజం చూద్దామది నిత్యం ఈ ఆత్మస్వరూపము నిత్యము నిత్యము అంటే ఎటర్నల్ అంటారు ఇంగ్లీష్లో అంటే ఏమిటి మీరు కాలము యొక్క పరిధికి లోబడి ఆలోచించటానికి మీరు అలవాటు పడి ఉన్నారు అలవాటు అంటే ఇది ఎటువంటి అలవాటు అంటే సిగరెట్ తాగడం లాంటిది సిగరెట్టు తాగడం అనే అలవాటు ఒకసారి ఏర్పడితే దాన్ని విధులు వ్యసనం అలవాటు అనే తెలుగు మాటకి ఎడిక్షన్ అనే ఇంగ్లీష్ మాట తెలుగు అనువాదం అది అలవాటు అంటే మీకు అది బలంగా అనిపించకపోవచ్చు అందుకోసం చెప్పాను నేను సో మీరు ఆలోచన చేశారు అంటే సంకల్పం చేశారు అంటే ఆ సంకల్పంలో ఎలిమెంట్ ఆఫ్ టైం ఉండి తీరుతుంది మీరు ఎలిమెంట్ ఆఫ్ టైం పిక్చర్లోకి రాకుండా మీరు సంకల్పం సంకల్పించగడం అలవాటు చేసుకోగలరా దట్ ఈస్ ది పాయింట్ ఎలిమెంట్ ఆఫ్ టైం రాకూడదు ఇప్పుడు గతాన్ని గురించి మీరు స్మరిస్తూ కూర్చున్నారనుకోండి దట్ ఈజ్ ఆల్రెడీ టైం భవిష్యత్తు గురించి ఇమాజిన్ చేస్తూ కూర్చున్నారనుకోండి దట్ ఈజ్ ఆల్రెడీ టైం నాకు డెబ్భై ఏళ్ళు వచ్చాయి నేను ముప్పై ఏళ్ళు వాడిని యాభై ఏళ్ళు వాడిని అని మొదలుపెట్టారనుకోండి దట్ ఈజ్ ఆల్రెడీ టైం కాబట్టి మీరు ఎలిమెంట్ ఆఫ్ టైమ్ పిక్చర్లోకి రాకుండా మీరు ఆ మనస్సు యొక్క మూమెంట్ని మీరు దాన్ని ఆ విధంగా సంస్కరించగలుగుతారా మీరు చేయాలి ఆ పని యూ హ్యావ్ టు డూ దాట్ సో యూ కెన్ డూ దాట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ దాట్ అండ్ ఇట్ ఈస్ నెససరీ టు డూ దాట్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్ను రానివ్వకూడదు ఎందుకంటే ఇట్ ఈస్ ది టైమ్ విచ్ బైన్స్ అస్ ఇప్పుడు మీరు గతాన్ని గతము అనే భారాన్ని మోసుకుంటూ బతుకుతున్నారా లేదా మనిషి ఎప్పుడు కూడా గతము యొక్క బరువును మోసుకుంటూ బతుకుతాడు పలకరిస్తే గతాన్ని తవ్వుకుంటాడు పలకరిస్తే చాలు గతాన్ని తవ్వుతుంటాడు నిద్రలేస్తూనే ఒక వ్యక్తి కనపడితే ప్రేమగా వ్యక్తితోటి రిలేట్ అవ్వచ్చా రిలేట్ అవుదాం అనుకుని పలకరి ప్రేమగా పలకరిద్దాం అనుకునేప్పటికీ గతం గుర్తుకొస్తుంది అంతే పలకరించడం మానేస్తుంది తర్వాత సొసైటీ కూడా సోషల్ గ్రూప్స్ ఉంటాయి వాళ్ళు గతాన్ని మోసుకుంటూ బ్రతుకుతారు సోషల్ గ్రూప్స్ ఇప్పుడు ఇజ్రాయల్ సొసైటీ ఉందనుకోండి వాళ్ళు హోలో కాస్ట్ హోలో కాస్ట్ హోలో కాస్ట్ అని పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ఒకటే పాట వాడిని కదిలించారనుకోండి ఎందుకంటే ఆ పాలస్తీనియన్ కుర్రాడి మీద నువ్వు బుల్లెట్ ఎందుకు పిలిచేవరా అంటే జర్మనీలో హోలో అయినప్పుడు ఆరు లక్షల మంది జ్యూస్ చచ్చిపోయారు అంటాడు ఎప్పటి మాట నువ్వు ఎప్పుడు మాట చెప్తున్నావు ఎప్పుడో అయింది అయ్యే అయ్యే యాభై ఏళ్ళు ఎంతో అయింది నైన్టీన్ ఫార్టీస్లో అయింది అర్థం డెబ్భై ఏళ్ళు అయినా వాడు అలాగే పట్టుకుంటాడు తర్వాత నేను ఒక ఆర్మీనియన్ కలిశాను ఆర్మీనియన్ అని ఆ ఆర్మీనియా ఉంది ఆ రష్యన్ పూర్వం రష్యాలో ఉండేది టర్కీలో సెకండ్ వరల్డ్ ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఆర్మీనియన్స్ని ఊచకూత కోసాడు యూనోసారి కొన్ని వేల మందినో లక్షల మందినో చంపేశారు ఇప్పటికీ టర్కీ అంటే ఆర్మీనియన్స్ ఆ బరువుతోటి అలాగా ఆ హిస్టారిక్ బర్దెన్ అలా క్యారీ చేస్తూనే ఉంటాను హిస్టారిక్ బర్థెన్ ఆఫ్ హిస్టరీని సొసైటీస్ అలా క్యారీ చేస్తూ ఉంటాయి ఆ బర్థెన్ ఆఫ్ హిస్టరీ వదిలిపెట్టదు ఇప్పుడు మనకు అయోధ్య ఉన్నది అయోధ్య ఇష్యూ ఉన్నది అయోధ్యలో రామాలయం కట్టాలి అన్న నేను మొట్టమొదటి వాడిని కానీ అయోధ్య అనే ఇష్యూ అదొక సమాజాన్ని అది ఒక అన్సాల్వ్డ్ ఇష్యూ ఇమోషనల్గా రెండు వర్గాల మధ్యన విభేదానికి కారణమైన ఇష్యూగా నిలిచి ఉందా లేదా దానికి కారణం ఏమిటి దట్ ఈజ్ ఎ హిస్టారిక్ ది బర్డిన్ ఆఫ్ హిస్టరీ పదిహేను సంవత్సరంలో బాబరు దాన్ని కోలగొట్టాడు మేము కట్టుకుంటాము అని హిందువులు అంటారు బాబరు మావాడు నువ్వు కట్టడానికి వీలు లేదు అని ముస్లిమ్స్ అంటారు ఈ హిందూస్ అండ్ ముస్లింస్ మధ్యన ఉన్నటువంటి వివాదానికి మూలమేమిటి ఇప్పుడున్న ఇష్యూ కాదు ఇది ఇప్పుడున్న పరిస్థితుల కారణం కాదు హిస్టారిక్ బర్డెన్ అది ఎప్పటికోప్పటికీ ఏదో ఒక రూపంలో అక్కడ చిన్న రామాలయాన్ని చిన్న పెద్దో రామాలయాన్ని ఒక కట్టేసి ఆ హిస్టారిక్ బర్డెన్ నుంచి బయటపడిపోవాలి సమాజం దాన్ని అలాగ మోసుకుంటూ బతకడం అది పద్ధతి కాదు ఇవి సోషల్ గ్రూప్స్ హిస్టరీని విధులు అంటే నేను ఈ కథంతా ఎందుకు చెప్పానంటే మీకు సోషల్ సైన్స్ బోధించటం నా అభిప్రాయం కాదు నా తాత్పర్యం ఏమిటంటే వీ లివ్ అండర్ ది బర్డెన్ ఆఫ్ హిస్టరీ పెర్సన్ పర్సనల్ లైఫ్ ఇంతకంటే భిన్నంగా ఏమీ ఉండదు పర్సనల్ లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది పర్సనల్ లైఫ్లో కూడా వీడు అందులో ముఖ్యంగా రిటైర్ అయిన తర్వాత వీడు ఆ బర్డెన్ కింద నలుగుతూనే బతుకుతాడు ఎప్పుడూ ఏదో గుర్తు చేసుకుంటూ బతుకుతాడు ఇంకా పని పాట ఏం లేదు ఇంకా ఈ లక్షణం కనుక అలాగే అట్టి రేపొద్దున ఏదో రోగం వచ్చో వస్తే అప్పుడు ఈ సమస్య మరింత జటిలమై కూర్చుంటుంది మనం ఆత్మనిష్టలో ఉంటే దేహానికి రోగం ఆత్మ చైతన్యానికి రోగం లేదు రోగం దేహానికి మందు దేహానికి సో టేకింగ్ కేర్ దేహానికి ఆత్మ చైతన్యంలో ఏ రోగము లేదు అనే ఈ మౌలికమైన సత్యాన్ని తెలుసుకుని ఆ రోగము యొక్క బాధ నుంచి కొంత విముక్తి పొందే ఛాన్స్ వీడికి కానీ వీడు ఆ ఛాన్స్ను పోగొట్టుకుంటాడు ఎప్పుడు వీడు హిస్టారిక్ థింకింగ్కి అలవాటు పడిపోయి హిస్టరీ వేసిన నెట్లోంచి వీడు బయటపడతాడు మీరు అనొచ్చు మీరు మీరు అనుకోవచ్చు కూడా ఏమైనా స్వామీజీకేమో యాస్ట్రాలజీ అంటే వ్యతిరేకమోని ఐఎమ్ నాట్ ఎగ్నిస్ట్ యాస్ట్రాలజీ పెర్సే బికాజ్ యాస్ట్రాలజీ ఈజ్ యాస్ట్రాలజీ ఆన్ ద బేసిస్ నేను ఎగ్నిస్ట్ కాదు దానికి మేబీ దెర్ ఈజ్ సమ్ రియాలిటీ టు ఇట్ మేబీ సమ్ లాజిక్ కుడ్ బీటే ఏదో దీన్ని దాన్ని ముడిపెట్టి క్యాల్కులేషన్స్ చేసి ఇన్ని బ్రెయిన్స్ ఎంత వర్క్ చేసి ఏదో చేస్తుంటే దాంట్లో ఎంతో కొంత వాస్తవికత ఉండొచ్చు మిథ్యా మిథ్యా సర్వ జగత్త మిథ్యలో మిథ్యలో ఓపెసర్వంత ఆ రకమైన మిథ్య ఉంటే ఉండొచ్చు ఇప్పుడు పాముని భ్రమపడతాడు ఎందుకంటే ఆ రజ్జువు యొక్క రూపానికి పాము యొక్క రూపానికి కొంత లాజికల్ సిమిలారిటీ ఉండబట్టే కదా వీడు భ్రమపడ్డాడు ఆ భ్రమలో కూడా కొంత లాజిక్ ఏడిసింది సో అలాగే జగత్తు మిథ్యలో ఆ మిథ్యలోనో ఒక పిసర్వ్ లాజిక్ ఉంటే ఉండొచ్చు ఐఎమ్ నాట్ ఎగ్నస్ దట్ లాజిక్ యాజ్ సచ్ ఐ డోంట్ వాంట్టు డెనౌమ్స్ ఇట్ ఆల్సో బట్ నేను ఎందుకు చెప్తానండి అవుట్ ఆఫ్ లవ్ ఐ సైట్ యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు యర్ ట్రాప్ అండ్ ఇట్ ఈస్ ది ట్రాప్ ఆఫ్ టైం నువ్వు భవిష్యత్తుని ఊహ చేసి ఆ ఊహ ఊహాకల్పితమైన ఊహాజనితమైన భవిష్యత్తుకి ఒక వాస్తవికతను నువ్వు ఆపాదించి నీకు నువ్వు ఘోరమైన అన్యాయం చేసుకుంటున్నావు నువ్వు అపరాధం చేస్తున్నావయ్యా ఈ అపరాధాన్ని నిన్ను ఇబ్బంది పెడుతుంది యూ హ్యావ్ టు కమ్అట్ ఆఫ్ ది బాండేజ్ ఆఫ్ టైం ఎందుకంటే నీ స్వరూపంలో టైం లేదు మనస్సు యొక్క చలనం ఉన్నప్పుడే టైం ఉన్నది యదా నా మీరు సంకల్పాన్ని ఎప్పుడైతే పక్కన పెట్టేశారో దో టైం నిత్యం ఇంకా నేను తెలుసుకోవాలి ఆత్మని తెలుసుకోవాలి తెలుసుకుని నేనెవరు తెలియబడే ఆత్మ ఎవరు మీరేమంటారు నేను ఫలానాప్పుడు పుట్టాను మానవ జీవితం పొందాను భవిష్యత్తులో చచ్చిపోతాను చచ్చిపోయే లోపల ఆత్మను తెలుసుకోవాలి అని మీరు అన్నారనుకోండి సపోజ్ అని నేను అన్నాను అనుకోండి అంటే అర్థం ఏంటి నేను దేహాభిమానం కలిగిన ఒక వ్యక్తిని అంతే కదా మరి పుట్టాను చచ్చిపోతానంటే దేహాభిమానం గల వ్యక్తినే అవుతాను కదా సో ఈ దేహాభిమానం గల వ్యక్తి కాలమునొక అతీతమైన అజమైన ఆత్మతత్వాన్ని వీడు ఏం తెలుసుకుంటాడు వీడు ఎలా తెలుసుకుంటాడో ఏం తెలుసుకుంటాడు కాబట్టి దేహాభిమానం గల వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని పొందడు దేహాభిమానం గల వ్యక్తి విలీనమైపోయాడు అనుకోండి ఇంక ఇప్పుడు ఏముంటుంది అజమైన ఆత్మతత్వమే ఉంటుంది అయితే ఇప్పుడు అజమైన ఆత్మతత్వము అజమైన ఆత్మతత్వాన్ని తెలుసుకుంటుంది అంటే అర్థం ఏంటండి అజమైన ఆత్మతత్వము అజమైన ఆత్మతత్వంగా మిగిలిపోతుంది ఉంటుంది అని అర్థం ఆ ఉంటుంది అన్నదాన్నే తెలుసుకోవడము అని ఒక ఎక్స్ప్రెషన్ అజే నాజం విబుద్ధ్యతే అజము అజము తెలుసుకుము అంతేగాని ఈ నేను బలాన్ని అప్పుడు పుట్టాను నా రాసిది నా జన్మ నక్షత్రం ఇది నా డేట్ ఆఫ్ బర్త్ ఇది ఇది నా పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫు నేను ఆత్మజ్ఞానాన్ని పొందడానికి విమానం రైలు ఎక్కువెళ్తున్నాను ఈ వీడు తెలుసుకునేది ఏమీ ఉండదు ఏం తెలుసుకుంటాడు వీడు ఈ ఆశ్రమంలో ఎంతమంది ఉన్నారో అక్కడ ఈ బడ్జెట్ ఉంది ఇక్కడ ఇది ఉంది ఇక అవన్నీ తెలుస్తాయి ఈ ఆశ్రమంలో ఈ పాలిటిక్స్లు ఉన్నాయి ఆశ్రమంలో అది ఉంది అవన్నీ తెలుస్తాయి లేకపోతే మా గురువు గారు ఇలాగా అలాగా అంటో అది కూడా తెలుస్తుంది లేదా గురువు గారికి ఆషాఢభూతిలాగా ఇలా చేశాడు అలా చేశాడు అది కూడా తెలుస్తుంది ఆత్మతత్వం అయితే తెలియదు ఆత్మతత్వం ఎప్పుడు తెలుస్తుంది అజే నాజం విబుద్ధిషతే నేను అజుడను మీరు ముందు ద బర్డెన్ ఆఫ్ టైం నుంచి బయటకు వచ్చేసేయాలి ఆ టైం అనే ట్రాప్ ఆ సైకలాజికల్ టైం అనే ట్రాప్లోంచి బయటకు వచ్చేసేయాలి వచ్చేసి నేను ఆ శుద్ధ సాక్షి స్వరూపుడను కాలము ప్రవాహానికి కూడా నేను సాక్షి మీరు ఆలోచించండి నిన్న బుధవారం ఇవాళ గురువారం నేను అడిగాను అవండి ఇవాళ శుక్రవారం అని అడిగాను మిత్రుణ్ణి కాదా శుక్రవారం కాదు గురువారం అని ఆయన చెప్పారు ఇప్పుడు ఈ గురువారము శుక్రవారము కల్పితములు అంటారా యథార్థములు అంటారా కల్పితములు కాబట్టే నేను ఆ ప్రశ్న అడిగాను నిజంగా యథార్థములైతే గురువారం గురువారంలాగా దెయ్యంలాగా కనపడుతూ శుక్రవారం శుక్రవారంలాగా కనపడుతూ ఉంటే గురువారం శుక్రవారమా అని ఎవడైనా అడుగుతాడా అడగడు ఈ రేడియో ఈ బాటిల్ ఒకటేనా అని ఎవడైనా అంటాడా అండవు ఎందుకని రేడియో ఇస్ రేడియో బాటిల్ ఈస్ బాటిల్ బుధవారం గురువారం శుక్రవారం ఇవి కల్పనలు కనుక కలెక్టివ్ కల్పన వీడు ఒక్కడూ కూర్చుని కల్పించింది కాదు కలెక్టివ్ ఇమాజినేషన్ అంచేతనే మీరు ఇవాళ తారీఖు ఏమిటి ఇవాళ వారం ఏమిటి అని అడగడం వచ్చింది ఎందుకంటే కాలంలో భేదమే లేదు నిన్నటి ఇవాళకి నిన్నటికి ఇవాళకి తేడా ఏ ఉంది ఏమీ తేడా లేదు నిన్న కూడా ఇవాళే ఇవాళ కూడా ఇవాళే రేపు కూడా ఇవాళే సర్వము ఇవాళే నిన్న లేదు రేపు లేదు ఉన్నది ఇవాళే ఉంది అది ఆత్మ చైతన్యం కంటే భిన్నంగా లేనేలేదు కాలంలో భేదమే ఉంది మీకే ఏడు పేర్లు మీరు పెట్టారు కానీ ఏడు పేర్లకి తేడా ఏముంది ఏమీ తేడా లేదు కాబట్టి అజేన అజం విబుద్ధ్యతే నేను అజుడను అని మీరు తెలుసుకుంటే అజుడైన నా చేత అజమైన ఆత్మతత్వం తెలియబడుతుంది అంటే అర్థం ఏంటి అక్కడ తెలుసుకునేవాడు తెలియబడేది విభాగమేమీ లేదు అజమైన నేను అజమైన ఆత్మస్వరూపుడనై నిలిచి ఉంటాను నేను భాష్యం చదవట్లేదు ఎందుకంటే మీరు చదవలేకపోతారని నేను కథ చెప్పుకుంటూ పోతున్నాను ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే ఆకాంక్ష మీకు గలదా యుసే ఎస్ అందు గురించే కదండి ఒక్క పోస్తున్నా ఏమైనా ఇలా అక్కడ కూర్చుని ఉన్నారు అయితే ఇంట్లో టీవీ ముందు కూర్చుని ఎయిర్ కండిషన్లో కూర్చుంటారు ఈ కష్టం అంతా ఎందుకు పడుతున్నారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్ష కలదు ఈ ఆకాంక్ష తప్పనిసరిగా పరిపూర్ణమవుతుంది అయితే ఒక కండిషన్ అదేమిటంటే మీరు యూ షుడ్ నాట్ సీక్ ఎనీథింగ్ ఎల్స్ నాకు ఇది కావాలి అది కావాలని అలాంటి కథలు మొదలు పెట్టకూడదు నిష్కామంగా అయిపోవాలి సంసారం దాని దారి నడుస్తూ ఉంటుంది సంసారము ఎడంలో నిష్కామంగా అయిపోతే మీరు ఆత్మతత్వము ఒక్కటే నాకు కావాలి అని మీరు కోరుకుంటే అది మీకు లభిస్తుంది ఇప్పుడు బీటెక్లో జాయిన్ అవుతాడు విద్యార్థి మీరు ఏమని చెప్తారు నాన్న నువ్వు బీటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అంటే నువ్వు చదువు తప్ప మరే పని పెట్టుకోకూడదు అయితే మరి భోజనం చేయాలి భోజనం చేయాలి స్నానం చేయాలి స్నానము చేయాలి బట్టలు కట్టుకోవాలి అలాగంటే అడ్డగోలు ప్రశ్నలు వేయకూడదు సో అలాంటివి ఏవో కొన్ని బేసిక్ నీడ్స్ ఏవో ఉంటాయి అవి టేక్ కేర్ చేసుకోవాలి అవి టేక్ కేర్ చేసుకుని సినిమాలకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదు టీవీ కొనుక్కుని రూమ్లో పెట్టుకొచ్చా పెట్టుకోకూడదు టీవీ ఇప్పుడు తల్లితండ్రులు కూడా పదో తరగతి పరీక్ష పిల్లవాళ్ళు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు కేబుల్ పెట్టించడం మానేస్తారు దూరదర్శనం ఒక్కటే పెట్టుకుంటారు పెట్టుకుంటే ఈ పిల్లలు దూరదర్శన జోలికి రానే అలా టీవీ బాక్స్ వేసి చూడలేదు కాబట్టి వాళ్ళు చదువులు వాళ్ళు చదువుకుంటే ఒక అలక్ష్యం తల్లిదండ్రులు అదే మిస్ టీవీ ఎందుకు మిస్ అవుతారు పిల్లల యొక్క చదువు కోసం అంటే పిల్లలు డిస్ట్రాక్షన్ అవ్వకూడదని కదా మరి అదే పని మనము చేయాల్సి ఉంటుంది అంటే ఏమిటి టీవీ గురించి అంటలేదు నేను మీకు డిస్ట్రాక్షన్ ఉండకూడదు ఒక్కసారిగా డిస్ట్రాక్షన్స్ అన్నీ తోసేయటం కష్టం అయితే స్లోగా మీరు డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ కూడా తగ్గించుకుంటూ తర్వాత మీరు నాకు ఆత్మజ్ఞానము కావాలి అని మీరు అన్నారండి ఆర్ యూ ఆనెస్ట్ అబౌట్ ఇట్ ఆర్ యూ ఆనెస్ట్ ఆర్ యూ ష్యూర్ ఇప్పుడు ఒక నేను సందర్భం చూశాను ఒక ఆయన చాలా హెవీగా ఉన్నారు ఓవర్వెయిట్ అమెరికాలో ట్రైనర్ దగ్గరికి వెళ్ళారు trainer degree kolli nenu i want to lose 20 kg weight annanu ante trainer ayina adyadu sir are you sure annadi yes i am sure why are you asking no no nenu adugutunananta i have my own reasons to ask malli inko saar adugutuna meer naku cheppandi are you sure suppose i am not sure then what happen nothing will happen you will pay the fees You will not be able to lose the weight as much as you wish. You no have a lot of fees. You have a lot of fees. You have a lot of fees. You have a lot of fees. Daily per hour $60. Per hour. If you have two hours you have $120. You have a lot of fees. Nik, so see whether you are sure. You have a lot of fees. కాబట్టి yes i am sure అంటే can you guarantee yes i will guarantee are you sure yes i am sure okay i am guaranteeing you you will lose 20 kg nelapatadu 20 rojullo lose ayyukuntaru kabatti honesty basic honesty are you sure you want self knowledge meeru kadu namatikku nenu kuda i am sure లేకపోతే అమెరికా వెళ్ళాలి రష్యా వెళ్ళాలి బ్రిటన్ వెళ్ళాలి ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఈ డబ్బులు సంపాదించాలి అడబ్బులు సంపాదించాలి వీళ్ళెత్తి మీద శటకోపం పెట్టాలి వాళ్ళ దగ్గర ఇది చేయాలి అంతే యుంట్ గెట్ ఆత్మజ్ఞానం సో బేసిక్ ఆనెస్టీ ఉండి ఈ జీవితంలో తిండి బట్ట మినహాయించి ఇంక నాకేమీ ఒక్కర్లా నాకు ఆత్మజ్ఞానం ఒక్కటే కావాలి అని మీరు అనుకుంటే యు విల్ గెట్ ఇట్ బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఈ మీన్ టైంలో వీ వాంట్ టూ మెనీ అదర్ థింగ్స్ ఇది కావాలి అది కావాలి అది కావాలి ఆత్మజ్ఞా ఆత్మజ్ఞానం శుక్రవారం సాయంకాలం ఆత్మజ్ఞానము కావాలి కానీ ఈ హిందీ మీన్ వైల్ వీ వాంట్ టూ మెనీ థింగ్స్ సో అందుకోసం ఆ మెయిన్ పర్పస్ ఏదైతే ఉందో అది డిలే అయిపోతూ ఉంటుంది అది ఆలస్యం అయిపోతుంది ఆలస్యం ఎంత ఆలస్యం అవుతుందంటే మళ్ళీ వన్స్ అగైన్ మళ్ళీ అదే అదే ప్రశ్న ఈ జన్మలో ఆలస్యం కావచ్చు లేకపోతే ఇంకో జన్మ కూడా పట్టచ్చు కాబట్టి ఆలస్యం అయిపోతూ ఉంటుంది కాబట్టి తర్వాత కాంట్రడిక్టరీ అర్జస్ ఉండకూడదు పరస్పర విరుద్ధములైన ఆకాంక్షలు ఉండకూడదు నీకు ఆత్మజ్ఞానం కావాలి అంటే విరు పరస్పర విరుద్ధములైన ఆకాంక్ష నేను తీర్థయాత్ర చేస్తాను లేకపోతే దేవాలయం కట్టిస్తాను అలాంటి రెలిజియస్ ఆకాంక్షలు ఆత్మజ్ఞానానికి విరుద్ధం అవి పోయి నేను ఇంతంత మాట్లాడేస్తున్నాను ఎందుకంటే దేవాలయం కట్టిస్తానంటే అర్థం ఏంటి దేవుడు బయట ఉన్నాడన్నా లోపల ఉన్నాడన్నా బయట ఉన్నాడు నేనేమో ఆశ్రమంలో ఈ బిల్డింగ్ ఇంకో బిల్డింగ్ కట్టిస్తానంటే వీడికి దేవుడు కావాలా ఆత్మజ్ఞానం కావాలా లేకపోతే సమాజంలో ఏదో ఒక ప్రతిష్ట కావాలా ఏం కావాలి నీకు కాబట్టి భోజనం చేయడం మానేయాలని నేను సో బేసిక్ నీడ్స్ తీసి పక్కన పెట్టి నువ్వు యూ హ్యావ్ మెనీ అదర్ గోల్స్ అటువంటిప్పుడు నీకు ఆత్మజ్ఞానం డిలే అయిపోతుంది వస్తుంది ఏదో కొంత ఏ ఏ సంధ్యా చదువు సంధ్య లేని వాడికంటే అసలు గీత ముఖం ఏమిటో ఎరగని వాడికంటే నయం కానీ ద గోల్ విల్ బి డిలేడ్ కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే నా సంకల్పయతే యదా అనేది ఒక మహామంత్రంగా స్వీకరించాలి అంతర్ముఖుడు అయిపోవాలి సో అంతర్ముఖత్వం అనే దిశలో ఇంకా ఇటు సందేహించకూడదు అంతర్ముఖుడైపోతూ ఉండాలి తర్వాత బహిర్ముఖత్వాన్ని పూర్తిగా వదిలిపెట్టేసేయాలి డి కామనలని భయాలని కూడా మనం పక్కన పెట్టేసేయాలి అసలు కామనా భయము అసలు ఎక్కడి నుంచి పుడతాయంటే అసలు కామన నుంచి భయం పుడుతుందనుకోండి లేకపోతే ఓ రకంగా చెప్పచ్చు జీవితాన్ని గురించి ఒక ఎజెండా పెట్టుకుని నా జీవితంలో ఇలా జరగాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ ఒక ఎజెండా పెట్టుకుంటే ఆ ఎజెండా నుంచి కామనలు భయాలు పుడతాయి నా జీవితంలో ఇలా అవ్వాలి అని మీరు ఎప్పుడైతే అన్నారో ఆ ఎజెండా అలా కాకుండా లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ ఐ విల్ టేక్ ఇట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ ఎక్స్పెక్టేషన్ యాజ్ ఇట్ కమ్స్ ఐ విల్ టేక్ ఇట్ లైక్ భిక్షలాగా భిక్ష గురించి మీకు ఏం కావాలంటే చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఉంది ఏం కావాలంటే ఆన్సర్ చేయటం బికాజ్ యాజ్ ఇట్ కమ్స్ ఇట్ కెన్ బి టేకెన్ వాట్ ఎవర్ కమ్స్ ఏదో ఫుడ్డే వస్తుంది కదా వాళ్ళు తిని ఫుడ్ మనకు పెడతారు సో కాబట్టి వాట్ ఎవర్ కమ్స్ ఈజ్ ఆల్ రైట్ ఆల్ రైట్ కాదు ఇట్ విల్ బి నైస్ వాట్ ఎవర్ కమ్స్ విల్ బి నైస్ వాట్ ఎవర్ యు గెట్ ఈజ్ నైస్ లైఫ్ కూడా అలాగే ఎదురుచ్ఛా లాభ సంతు శ్రీకృష్ణుడు గీతలో ఉంటాడు లైఫ్ గురించి ఏ ఎక్స్పెక్టేషన్సు లేవు సో ఫలానా వాడు ఉన్నాడు వాడి మీద ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు వాడు ఇంజనీరింగ్ అయితే సంతోషం డాక్టర్ అయితే సంతోషం లేదు కామర్స్ చదువుకుంటాడు బీ కామర్స్ చదువుకుంటాడు సంతోషం లేకపోతే ఉద్యోగం చేయడం బిజినెస్ చేస్తాట సంతోషం ఇవేమీ చేయకుండా కూలి పని చేసుకుని బతుకుతాట సంతోషం నో ప్రాబ్లం నో ఎక్స్పెక్టేషన్ ఆ విధంగా ఎందుకంటే జగత్తు మిథ్య ఆత్మసైతన్యం ఒక్కటే సత్యం కాబట్టి ఆ విధంగా జీవితంలో ఒక సింప్లిసిటీని అభ్యాసం చేసిన సందర్భంలో వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు బ్రహ్మజ్ఞేయం అజం నిత్యం అజే నాజం విబుద్ధ్యతే నేను ఒక్క రెండు పదాలు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం తర్వాయి అది భాష్యకారులని చేస్తారని నేను వాయిదా వేశాను అదేమిటంటే బ్రహ్మజ్ఞేయం అజం బ్రహ్మజ్ఞేయం అజం అజం పునర్వచనం నిత్యత్వ సాధనాయ అనువాద మాత్రం అజత్వా నిత్య నిత్యయితే నా వ్యర్థం ఏమంటే అజం అనే పైన అన్నారు మళ్ళీ కింద అజమ్మంటున్నారు ఏమిటి అకల్పకం అజమ్మన్నారు కదా మళ్ళీ ఇక్కడ బ్రహ్మజ్ఞేయం అజమ్ అని ఇంకోసారి ఎందుకన్నారు అంటే నిత్యం అజం పక్కనే ఉంది నిత్యం అని ఉంది ఈ నిత్యంకి హేతుహేతుమద్భావం ఆత్మ నిత్యము ఎందువల్ల అజము గనుక నిత్యము పైన అజమ్మని ఆత్మస్వరూపం యొక్క తత్వాన్ని ప్రతిపాదిస్తూ చెప్పి కింద నిత్యం అని చెప్పబోయి ఆ నిత్యం ఎందుకని మీకు శంక రావచ్చు అజము కనుకనే ఇది నిత్యమైంది సూచించటం కోసం అజమ్మనే పదాన్ని రెండోసారి వాడారు తప్ప అది వ్యర్థము కాదు అని విష్ణుదేవానంద దగ్గరికి టేకలో రాశారు చాలా బాగా రాశారు అంటే అంత లోతుగా దాన్ని అధ్యయనం చేసి పరిష్కరించి రాశారు సో ఎందుకు నిత్యము ఆత్మ ఎందుకు నిత్యము అజము గనుక ఆత్మజమ్మైతే నిత్యమవుతుందా దేహము జమ్ ఏమవుతుంది దేహం కూలిపోతుంది దేహము ఎడల ఎట్టి అభిమానము ఉండరాదు దేహము ఎడల అభిమానము ఎప్పుడైతే వచ్చిందో ఆ అభిమానం నుండి ఒక పర్సన్ పుడతాడు ఒక వ్యక్తి పుడతాడు వ్యక్తి అన్నవాడు మధ్యామాంసమయుడిగా ఉండడు కేవలము మానసిక కల్పన రూపంగా ఉంటాడు సర్పముందనుకోండి ఆ సర్పము అది ఆ సర్పానికి ఉండే నాటమే అంతా ఉంటుందా సర్పానికి రజ్జు సర్పానికి రజ్జు సర్పానికి సర్పానికి కూరలు ఉంటాయి కూరల్లో విషం ఉంటుంది అవన్నీ ఉంటాయా రజ్జు సర్పంలో ఉండవు ఎందుకని ఈ రజ్జు సర్పము కేవల మానసిక కల్పనారూపం అదేవిధంగా ఈ వ్యక్తి నేను ఫలానా అనే అభిమానం నుంచి పుట్టిన వ్యక్తి ఉన్నాడే వీడు ఒక తత్వం నుంచి పుట్టిన వాడు కాదు కేవలం మానసిక కల్పన రూపమైన వ్యక్తి దేహమునందు దేహమునందు నేను అనే అభిమానంతో ఆ వ్యక్తి పుడతాడు ఒకసారి ఆ ఈగో ఆ వ్యక్తి పెరసన్ పుట్టిన తర్వాత ఆ జ్ఞానం వల్ల ప్రబలి ప్రబలి ప్రబలి ఆ వ్యక్తి చుట్టూ బోల్డ్ అంత నిర్మాణం అవుతాయి ఆ వ్యవస్థ కూడా మిథ్యా ఎందుకంటే వ్యక్తి ఇట్స్ సెల్ఫ్ ఈజ్ కాబట్టి ఆ వ్యక్తి నేను పుట్టాను అని అనుకోగానే ఒక వ్యక్తి నిర్మాణం అవుతాడు మీరు అనుకుని చూడండి మీకు వెంటనే వ్యక్తి అక్కడ ప్రకటన అయి కూర్చుంటాడు ఆ వ్యక్తికి అనేక ఆకాంక్షలు ఉంటాయి వాడికి ఒక సంసారం ఉంటుంది పిల్ల ఉంటుంది పిల్లలు ఉంటారు మనవాళ్ళు ఉంటారు కూతురు ఉంటారు హిస్టరీ ఉంటుంది డబ్బు ఉంటుంది బ్యాంక్ అకౌంట్ ఉంది ఇదంతా వస్తుంది ఇంకా ఆత్మజ్ఞానం ఏముంది ఇంకా అంచేత మూలంలో మీరు ఛేదం చేయాల్సి ఉంటుంది అసంఘ శస్త్రేణ దృఢైన చెత్వ అంటే దేహము ఎడల అభిమానము అస్సలు ఏమీ లేకుండా ఉంటే అలా ఉంటుంది మెడిటేషన్ ఉంది ఎలాగంటే ఈ దేహము బూడిదైపోయింది యాభై ఏళ్ళ తర్వాత ఏమిటవుతుందో మెడిటేట్ చేయ ఏళ్ళ తర్వాత ఏమిటవుతుంది బూడిదే అవుతుంది కదా ఇప్పుడు దేహానికి మూడు అవస్థలు చెప్పారు భాగవతంలో తగలబెడితే బూడిదవుతుంది కప్పి పెడితే మట్టి అవుతుంది పార్సీగుట్టలో వదిలేస్తే డ్రాపింగ్స్ ఆఫ్ ది బర్డ్స్ అవుతుంది మూడే అవస్థలు నాలుగోది లేదు నిజంగా సో కాబట్టి మీరు భావన చేయండి ఏదో ఒకటి భావన బూడిది భావన చేయండి క్రిమేషన్ ఈజ్ వెరీ పాపులర్ మెథడ్ ఆఫ్ డిస్పోజల్ కనుక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఈ దేహం ఏమిటి ఈ దేహము బూడిద చిత్రం ఏంటంటే దేహం అప్పుడే బూడిద మీరు భావన చేస్తే అయిపోతుంది భావనకి బలం ఉంటుంది బూడిద కానీ మీరు బూడిద అవ్వలేదు మీరున్నారు యు ఆర్ దే ఎందుకంటే ఆ బూడిదని భావన చేసి తప్ప ఆ ఎరుకెక్కడికి పోతుంది అది ఆత్మస్వత్వం అదే మరి ఆత్మచైతన్యం ఉంటాయి కాబట్టి దేహాభిమానం ఉన్నంతసేపు మీకు ఆ నిత్యత్వ అనుభవానికి రాదు కాబట్టి దేహాన్ని బాగా చూడ శ్రీరామృష్టి వారు అలా ఆయనకి రోగ ఆయన పెద్ద క్యాన్సర్ వచ్చి ఇంకా మరణించే ముందు మీరు ఎలాగా దేహాన్ని ఎలాగా చూడగలుగుతున్నారు అంటే ఆయన ఇవ్వరు చూడవ ఇది ఈ ఎముకల పోగు ఈ వెదురు బద్దీలతో కడతారు కదా వెదురు పొల్లలతో కడతారు అలాంటిది ఆ పొల్లల మీద కొంత మాంసము కొంత చర్మము వేసి గోనుసంచి వేసే చర్మం ఉంటే గోనుసంచి జూట్టు వస్త్రం వేసి కట్టింది అదే కదా చర్మం అలాగే ఉంటుంది కూడా సో అది దేహం ఈ దేహాన్ని మూవ్ చేసి దేవుడు లోపల ఉన్నాడు ఆ దేవుడితో మనకి రిలేషను ఈ దేహంతో ఏమి లేదు మరి నొప్పి దేహానికి నొప్పి ఆత్మ చైతన్యానికి నొప్పి లేదు మందు దేహానికి అంచేతే మందు కూడా ఆత్మస్వరూపానికి మందు వేరే వాళ్ళు దేహానికే మందు వేస్తారు అలా భావన చేస్తే మీకు ఆ వ్యక్తిత్వం డిజాల్వ్ అయిపోతుంది వ్యక్తిత్వం డిజాల్వ్ అయిపోతే మీకు మొత్తం ఆధి వ్యాధి రెండు డిజాల్వ్ అయిపోతాయి మానసికమైన ఆధి దైహికమైన వ్యాధి రెండు కూడా డిజాల్వ్ అయిపోతాయి కాబట్టి అజం అజత్వాత్ నిత్యం అని అందుకోసం మళ్ళీ అజయ శబ్దం రెండోసారి వేశారు అది సార్థకమైనది తర్వాత ఇంకా బ్రహ్మజ్ఞేయం అని ఎక్స్ప్రెషన్ ఉంది ఆ బ్రహ్మజ్ఞేయం అది భాష్యకారులు వివరిస్తారు ఒకసారి భాష్యం చూద్దాం అకల్పకం సర్వకల్పనావర్జితం అది ఆత్మస్వరూపము సకల కల్పనల నుండి వర్జితమైనది సకల కల్పనలు ఎక్కడి నుంచి వస్తాయి మనస్సు నుంచి వస్తాయి జాగ్రత్త అవస్థ జాగ్రత్త అవస్థ అంతా కూడా కల్పనల యొక్క పుట్ట వీడు కొడుకు కూతురు భార్య భర్త సంసారం కూడా కల్పనల యొక్క పుట్ట సినిమా చూసే రెండు కొన్ని గంటలు దాంట్లో ఆ సినిమాలో ఉండే స్టోరీ స్టోరీ లైన్ స్క్రిప్టు అదంతా ఏటండే అదంతా కూడా కల్పనల యొక్క పుట్ట కల్పనలు లేకుండా సినిమా లేదు అలాగే కల్పనలు లేకుండా జాగ్రత్త అవస్థ లేదు కల్పనలు లేదే స్వప్నావస్థ లేదు మరి ఈ కల్పనలన్నిటినీ ప్రకాశింపజేసే ఆత్మ చైతన్యంలో ఇవి ఉన్నాయా లేవు అకల్పకం సర్వకల్పనా వర్జితం అత ఏవా అజం అందువలననే అది పుట్టలేదు ఎందుకంటే జాగ్రత్త అంటే ఏమిటి పరిణామం ఇప్పుడు విత్తుంది మట్టిలో పెట్టారు దాని నుంచి ఒక అంకురం వచ్చింది ఈ అంకురం ఏమిటిది ఆ విత్తనము యొక్క పరిణామం ఈ అంకురం పెరిగి కాండము ఆకులు పువ్వులు వచ్చాయి అంటే పరిణామం ఇప్పుడు నిద్రపోతున్నారు నిద్రపోతుంటే విత్తులు అంటే దాంట్లో ఏ విభాగాలు ఏమీ లేవు తెలివి వచ్చింది అంటే అంకురం వచ్చింది అనమాట తెలివి తర్వాత కాఫీ అంటాడు అంటే అప్పుడే అంకురం అప్పుడే కాండం అయిందని అర్థం ఈ కాఫీ ఇలా ఉంది ఏమిటని విసుక్కుంటాడు ఆహా అప్పుడే అప్పుడే పుష్పం వచ్చింది అనమాట సో అలాగా అలా విస్తరించింది ఇప్పుడు ఈ అంకురము ఈ విత్తనం నుంచి ఈ అంకురం ఇలా పుట్టే ఈ పరిణామం వచ్చింది మరి ఈ ఎరుక కదా ఇవన్నీ వచ్చాయి అవును అయితే మరి ఎరుకలో ఈ పరిణామాలన్నీ ఉన్నాయన్నమాట లేవు రజ్జువు నుంచే సర్పం పుట్టిందా ఆ పుట్టింది అయితే రజ్జులో మార్పులు వచ్చి సర్పం పుట్టిందన్నమాట నో నో రజ్జువులో పరిణామం వచ్చి సర్పం పుట్టలేదు పరిణామవాదులు ఉంటారు బ్రహ్మ నుంచి జగత్తు పుట్టిందంటాడు ఎలా పుట్టిందిరా అంటే పరిణామం వల్ల పుట్టిందంటాడు అంటే రజ్జువులో పరిణామం వచ్చి సర్పం పుట్టిందనమాట అని నేను అడిగాను ఒకసారి ఒక ఒక ఆయన్ని అంటే రజ్జువులో పరిణామం వచ్చి సర్పం పుట్టిందంటారా అని అడిగారు అంటే చూడండి మేము రజ్జు సర్పాన్ని ఒప్పుకోవండి రజ్జు సర్ప దృష్టాంతం మేము ఒప్పుకో ఉన్నాం చూడండి వైరుధ్యాలు ఎలా ఉంటాయో నేను అడిగాను మీరు శంకరుల యొక్క అనుయాయులు కదా అని అడిగారు ఆయన శంకరుల అనుయాయి పైగా చెప్పుకుంటారు నేను శంకరాచార్యులు ఫాలో అయ్యారని చెప్పుకుంటారు తద్వారా ప్రతిష్ట సంపాదిస్తారు లోకంలో శంకరుడి తర్వాత మళ్ళీ నేనే అంటారు కూడా మరైతే రజు సర్పాన్ని ఎలా కాదనగలరు ఒక వైరుధ్యం తర్వాత భాగవతం అంటే నాకు ప్రజలా ప్రీతి అంటూ ఉండడం భాగవతం చూస్తే తెలుస్తుంది దాంట్లో ఉండే శ్లోకాలు చూస్తే అసలు ద్వైతులు ఎలాగా వాళ్ళ ద్వైతులు భాగవతాన్ని దూరంగా పారాయాలి తీసుకెళ్ళి ఎందుకంటే అది వాళ్ళ ద్వైత సిద్ధాంతాన్ని నయా పైసంత అయితే వాళ్ళు ఏం చేస్తారో తెలిసినా ఆ కథను పట్టుకుంటారు కథలంతా ద్వైతమేగా ఇప్పుడు సినిమాకి లేరనుకోండి మీరు కథ పట్టుకుంటే మీకు ద్వైతమే ఉంటుంది అదంతా కల్పన అంటే కాంతి ఒక్కటే అద్వైతం మిగులుతుంది ఆ కల్పనలేం కాదండి అది అంతా కరెక్ట్ అంటే ఏముంటుందండి ద్వైతమే ఉంటుంది అంచేతనే వీళ్ళు ఆ కథలు పట్టుకుంటారు నేను సారి ఏమైందంటే నృసింహావతారాన్ని సింబాలిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏదో ఈ అవతారాలను సింబాలిక్గా చెప్పడం ఇదేదో పెద్ద ఘనకార్యం నేను అప్పుడప్పుడు భ్రమపడుతూ ఉంటాను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక ఆయన అడిగాడు ఏమంటే నృసింహావతారం హిస్టారిక్గా కాదా అని అడిగారు అంటే నేను చెప్పిన చూడండి నాకు తెలిసి రామావతారం కృష్ణావతారం హిస్టారిక్ మిగతావి మైథలాజికల్ అయిపోయింది నేను వెళ్ళిపోయిన పాఠం నేను చెప్పేసి వెళ్ళిపోయాను తర్వాత పూజ స్వామీజీ సత్సంగం తీసుకున్నప్పుడు ఆయన అడిగారు ఇలాగా ఆ స్వామేమో నృసింహావతారం హిస్టారిక్ కాదని చెప్తున్నాడు హిస్టారిక్ కాదంటే అర్థం జరగలేదని అర్థం కాబట్టి అవతారం జరగలేదని ఎలాగ మేము ఎలా ఒప్పుకోగలము అని స్వామీజీని అడిగారు ప్రశ్న వాళ్ళు అడిగితే ఆయన ఏమో మరి ఆయన ఏ సందర్భంలో చెప్పారో నేను అడగను ఆయనే మీరు అడగాల్సి ఉంటుంది రామావతారానికి నృసింహావతారానికి తేడా ఉందని చెప్పారండి ఆయనంటే మరి తేడా ఉన్నట్టే అనిపిస్తోందని ఆయన అన్నారు సో ఆయన ఎప్పుడు కూడా హీ డజన్ డిజోన్ హీ ఓన్ సప్ ఎప్పుడు డిజోన్ చేయరు నెవర్ ఆయన ఏం చెప్పారు అలా చెప్పారు అయితే అలాగే అయ్యి ఉంటుంది అంట అని భాగవతం అంటే ఆయనే ఆయన్నే మళ్ళీ ఇంకోసారి అడగండి అని చెప్పారు సో ఇదంతా ఎందుకు చెప్పానంటే కథని పట్టుకుంటే మీకు ద్వైతమే మిగుతుంది మీరు కథని కాకుండా కథలు దేవుందులండి కథలు ఏవో ఉంటాయి తత్వాన్ని పట్టుకోండి ప్రహ్లాదుడు చెప్పిన తత్వం ఏమిటో పట్టుకోను పట్టుకుంటే మీకు ద్వైతం ఉండనే ఉండదు కాబట్టి పరిణామం వల్ల పుట్టలేదండి ఈ అవస్థలు పరిణామం వల్ల పుట్టలేదు పరిణామం వల్ల పుడితే ఆత్మ యొక్క పరిణామం వల్ల పుడితే ఆత్మ జమ్ అవుతుంది ఆత్మ ఎట్టి పరిణామమును చెందకుండానే అవస్థలు పుట్టాయి కాబట్టి అవస్థలు కల్పితములవుతాయి అసత్యములవుతాయి ఆత్మ అజం అవుతుంది కాబట్టి అజము అందువలననే అపరిణామి అని దాన్ని భాష్యకారులు వ్యాఖ్యానం చేశారు ం పూర్ణమ పూర్ణమదం పూర్ణ